శ్రీ గురుభ్యో నమ హరి ఓం శృతిస్మృతిపురాణా ఆలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఆకాశ అర్థాంతరపదేశాత్ చిన్నకరణము ఆకాశ అనే శబ్దాన్ని బట్టి మనకి వెంటనే విషయవాక్యం స్ఫురిస్తుంది చాంద్రోగ్యోపనిషత్తులో మనం ఇంతకుముందు విషయవాక్యం కూడా ఎనిమిదో అధ్యాయం ఇంద్ర ప్రజాపతి సంవాదానికి సంబంధించినది అది అయిపోయిన తర్వాత ఆ ఇంద్ర ప్రజాపతి సంవాదం పూర్తయ్యాక పక్కనే అక్కడే ఇంకా చాంద్రోగ్యం ఆఖరికి వచ్చేసాం మనం అక్కడే ఉంది వాక్యం ఏమనుందంటే అందాము ఆకాశో వైనామా నామోర్నిర్వహితంతరా తద్ బ్రహ్మా తదమృతం స ఆత్మా ఇది శూయతే సో అక్కడే చాండోర్యంలో ఆఖర్ణి ఈ వాక్యం కనపడుతుంది ఆకాశో వై నామ అంటే అవ్యయంగా వాడినప్పుడు ప్రసిద్ధి అర్థం శబ్దంగా వాడితే పేరు నామ నామని నామని నామాని అని అలా శబ్దంగా వాడితే దానికి అర్థం ఏమిటి పేరు అయా మీ పేరేమిటన్నప్పుడు నామా అంటారు అలా అవ్యయం కూడా ఉంటుంది నామా అంటే అవ్యయం దానికి అర్థం ఏమిటంటే ప్రసిద్ధి కాబట్టి కాళిదాసు కుమార సంభ్రమంలో అత్యుత్తరస్యా దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ అన్నప్పుడు హిమాలయో నామ హిమాలయమనే పేరు గల అని పాఠం చెప్పాడంటే వాడికి సంస్కృత వ్యాకరణం రాదు అని ఎందుకంటే అది నామన్న శబ్దం కాదు అవ్యయం మేము చిన్నప్పుడు ఎలా చదివామంటే హిమాలయో నామ హిమాలయము అని ప్రసిద్ధి చెందిన అని చదివాము చిన్నప్పుడు నాకు వాళ్ళు గుర్తు కాబట్టి నా వాళ్ళకే ప్రసిద్ధి చెందిన అని అర్థం ఆకాశో వై నామ ఆకాశము అనే ప్రసిద్ధి ఆకాశమోని ప్రసిద్ధి అది ఏదైతే ఏదైతే అది అది ఏది అన్నది విచారో ఆకాశమోని ప్రసిద్ధిగా ఉన్నది అది ఆకాశ అది చేస్తోంది నామరూపయోర్ నిర్వహిత ఈ నామరూపాలు ఉన్నాయి చూసారా అవి స్వతంత్రంగా నిలబడవు నిలబడలేదు ఇప్పుడు నెక్లెస్ అనేది స్వతంత్రంగా అంటే బంగారం మీద ఆధారపడకుండా తనంత తానుగా నెక్లెస్ ఉండొచ్చు కదా నెక్కు ఉంది కదా మరి నెక్కు ఉన్నప్పుడు ఉండడానికి ఏమిటి అభ్యంతరం బంగారం మీద ఆధారపడకూడదు ఉండగలదా ఉండలేదు ఉండలేదు అంతే బంగారం లేకుండా నెక్లెస్ అనే నామము రూపము ఉండదు అలాగే ఇతర ఆభరణములు కూడా కాబట్టి ఆభరణములన్నీ నామరూపములే వాటిని నిలబెట్టేది ఏది బంగారం కాబట్టి ఆభరణ ప్రపంచంలో బంగారాన్ని ఏమని వర్ణించవచ్చు బంగారం వైనామ నామరూపయోర్ నిర్వహిత అని వర్ణించవచ్చు అలాగే ఇక్కడ ఈ జగత్తు నామరూపాత్మకమైన జగత్తు ఈ జగత్తంతా నామరూపాలే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఏమంటే మీరు సూర్యుడు నక్షత్రాలని అంటారు తప్ప లెక్కేస్తున్నారు తప్ప మీకు కనపడి దాంట్లో ఉండే భేదాన్ని బట్టి సూర్యుడు వేరు నక్షత్రాలు వేరు అని అంటున్నారు తప్ప ఒక్క పిసన్ ఫిజిక్స్ చదువుతే మీకు తెలిసిపోతుంది అవన్నీ ఒకటే ఇది ఎలాగంటే భోగి పండుగ వస్తుంది భోగి పండుగ మా గ్రామంలో ఓ మైలు పొడుగు గ్రామం ఓ మైలు పొడుగు రోడ్డు ఆ రోడ్డు ఇటు అటు ఇల్లు అది గ్రామం ఉంటాయి ఇక్కడ ఓ మంట రెండు ఫర్లాంగుల దూరం వెళ్ళేవాడికి ఇంకో మంట ఇంకో మూడు ఫర్లాంగులు వెళ్ళేవాడికి ఇంకో మంట మైలు అయ్యేప్పటికీ నాలుగు మంటలు వేసేవారు భోగి మంటలు అన్నీ ఒకేసారి మంటలు మండుతూ ఉంటాయి ఇప్పుడు ఇవి నాలుగు వేరువేరు అగ్నిలా ఒకే అగ్నియా ఒకే అగ్ని ఈ నక్షత్రాలు కూడా అంతే సూర్యుడితో సహా సూర్యుడు ఓ చోట మం ఓ చోట మండే మంటకి సూర్యుడు అని పేరు ఇంకా పైన బాగా దూరంగా మండే మంటలకు నక్షత్రములు అని పేరు సూర్యుడు కూడా నక్షత్రమే ఈ మాట మీరు ఎవరైనా వెళ్ళి వాళ్ళకి ఎవరికైనా చెప్పండి అయితే వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఏమంటారో చెప్పంటారా ఏమయ్య వీడు ఎక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడు పిచ్చోడు సూర్యుడును నక్షత్రాలు ఒకడే అంటున్నాడు వీడు గమనించారా అని అంటాడు అంటే ఇంకో ఆయన అలా అంటున్నాడండి అంతటి మూర్ఖులు కూడా ఉన్నారా ప్రపంచంలో ఇంకొకళ్ళు అంటాడు మీరు గమనించారో లేదో అంటే లోకం ఎలా ఉంటుందో మీకు చెప్తున్నా సో అవన్నీ మంటలు భగవంతుడు మంటలు భోగి మంటలు పెట్టినట్టు పెట్టాడు అవి అలా ఉన్నాయి వాటికి నక్షత్రములోనిపేడు వాటి కాంతిపడి ప్రకాశించే వాటికి గ్రహములోనిపేడు గ్రహములు భూ చంద్రుడు గ్రహము కూడా కాదు ఉపగ్రహము గ్రహానికి గ్రహం సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంటే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు ఉపగ్రహము కాబట్టి ఈ పేర్లు ఈ నామరూపాలు మార్స్ బొమ్మ చూస్తే ఏముంటాయి మీకు రఫ్ సర్ఫేస్ ఉంటుంది కొండలో గుట్టలో ఉంటాయి చంద్రుడు బొమ్మ చూస్తే ఏముంటుంది రఫ్ సర్ఫేస్ కొండలో గుట్టలో ఉంటాయి భూమి మీద ఏముంటుంది రఫ్ సర్ఫేసు కొండలు గుట్టలు ఉంటాయి అదే గోల్ అండి గుండ్రంగా ఉంటాయన్ని అంతా మరీ గుండ్రంగా కూడా ఉండవు ఏవో రకరకాల షేపుల్లో ఉంటాయి కొంచెం ఎలిప్టికల్గా ఉంటాయి కొంచెం భూమి అయితే కొంచెం నొక్కేసినట్టు ఉంటుంది ఆ పోల్స్ దగ్గర బట్ సేమ్ మెటీరియల్ అన్నీ పృథ్వీతత్వంతో తయారైనవే వీటికి పేర్లు ఏం మీరు చంద్రుడు భూమి ఇలాంటి మార్క్స్ ఇలాంటి పేర్లు ఏవో పెట్టుకుంటున్నారు ఇవన్నీ నామరూపములు నామరూపములు తప్ప వేరే ఏమీ లేదు ఈ నామరూపములను నిలబెట్టేవి పంచభూతములైతే ఆ పంచభూతములు కూడా నామరూపములే వాటిని నిలబెట్టేటువంటి ఒక సత్యతత్వము గాలదు అక్కడికి చేరదాం దానికి ఆకాశమని పేరు ఆకాశోవైనామ నామరూపయో నిర్వహిత ఇక తేయదంతర ఈ నామరూపాలు ఉన్నాయి చూసారా ఇవి ఇవి ఎక్కడున్నాయనుకుంటున్నారు స్వతంత్రంగా ఉన్నాయనుకుంటున్నారా అబ్బే ఆకాశం అనబడే తత్వమునకు లోపలే ఉన్నాయి ఆ ఆకాశంబడే తత్వమున్న చూసారా అదియే బ్రహ్మ అంటే దేశకాలంలో అతీతమైనది అదియే అమృతము అంటే పుట్టుక మరణము పుట్టుక మరణము లేనిది అంటే పుట్టుక కూడా లేనిదనియే అర్థము మరణము లేనిది సహ ఆత్మ అదియే నీస్వరూపము మీ స్వరూపము కూడా అది ఏ అని ఇది వాక్యం ఈ వాక్యం చూస్తే ఏదో చిత్రంగా ఉంది వాక్యం ఇక్కడ ఆకాశం అంటే అని ప్రశ్న మనం భూతాకాశమే కావచ్చు ఎందుకంటే అలా కూడా చెప్పచ్చు నేను ఉరికే ముందే ఆర్టిసిపేట్ చేసి చెప్పేసుకున్నా ఈ భూతాకాశం చూడండి నామరూపాలన్నింటినీ అదే పట్టుకుని ఉంది అదే నిలబెడుతోంది దానికి హద్దులేవు కనుక అదే బ్రహ్మ అది అది గిట్టుతుందా అన్నీ ఇల్లు వాకిళ్ళు ఇవన్నీ పోతాయి తప్పిస్తే ఆకాశం మాత్రం అలాగే ఉంటుంది అది ఏ బ్రహ్మ అది నశించేది కాదు అది నా స్వరూపం నా స్వరూపం నేను కడుగు మూసుకుంటే నా స్వరూపం ఆకాశమేనేమో ఎవరు చెప్పగలరు కాబట్టి ఇక్కడ ఆకాశ శబ్దానికి భూతాకాశము అని అర్థం చెప్పవచ్చును మగతల ప్రసిద్ధమైన పేరు కూడా ఇది పూర్వపక్షం సిద్ధాంతం ఏమిటంటే అయా భూతాకాశం కాదండి ఇది పరబ్రహ్మయే అన్నది సిద్ధాంతం ఓకే చాలా చిన్న అధికారం తత్కం ఆకాశశబ్దం పరం బ్రహ్మా కిం వా ప్రసిద్ధమేవూతాకాశం ఇది విచారే ఇప్పుడు మనం విచారం చేసుకున్నాం ఏమని తత్ ఆకాశ శబ్దం ఆకాశం అనే శబ్దము చేత వ్యవహరించబడిన ఆ తత్వము నామరూపయోర్ నిర్వహిత ఆకాశం వై నామ అన్నది అది కిం పరంబ్రహ్మ అక్కడ బ్రహ్మపదం ఉన్నది బ్రహ్మపదాన్ని కూడా ఆకాశానికి వర్తింపజేయవచ్చు హద్దులు లేనిది అని చెప్పి కాబట్టి అది పర ఆకాశము అది పరబ్రహ్మయా ఒకవేళ పరబ్రహ్మ కాకపోతే ఇంకా మిగిలిన ఛా మిగిలిన వికల్పం ఏమున్నది లేక భూతాకాశమా రెండే అవకాశాలు ఇంకా మూడోది లేదు అయితే పరబ్రహ్మవాలి లేకపోతే భూతాకాశము భూతాకాశం అంటే మనం చుట్టూ ఉండే ఆకాశము చాలా ప్రసిద్ధమైనది ఇది పంచభూతాల్లో ఒకటి అదియా అని మనం విచారం చేస్తున్నాము చేసుకుంటే ఏం తేలింది భూత పరిగ్రహోయుక్త ఇక్కడ ఆకాశ శబ్దం చేత భూతాకాశమును స్వీకరించుటయే యుక్తముగా రుండు ఇప్పుడు పదానికి అర్థం చెప్పేప్పుడు సందర్భాన్ని బట్టి అక్కడ ఉండే ముందు వెనుక సరైన అర్థాన్ని చెప్పాలి కనుక ఆ సరైన అర్థము భూతాకాశమే ఎందుకంటే ఆకాశశబ్దస్ తస్మి రూఢత్వాత్ ఆకాశ అనగానే మీకు వెంటనే బుద్ధికి తోచే అర్థం ఏమిటి దాన్ని రూఢి అర్థము అంటారు రూఢి వృక్ష అంటే ఏమర్థం వస్తుంది మీకు చెట్టు వస్తుంది సో అంటే ఏమర్థం వస్తుంది కుక్క అని అర్థం వస్తుంది అలాంటి అర్థాలు కొత్త కొత్త అర్థాలు ఏం అలాగే ఆకాశ అన్న ఏమర్థం వచ్చింది మీకు ఈ భూతాకాశం అర్థం వచ్చింది దాన్ని రూఢి అంటారు ఇప్పుడు రూఢర్థాన్ని చెప్పాలి ముందు రూఢర్థాన్ని చెప్పాలి అది కుదరకపోతే ఇంకో అర్థాన్ని చెప్పాలి వన గృహే రమంతి ధన్యాహనందు చోట ధన్యులు వనమనే గృహమునందు శా సుఖంగా ఉంటారు అని ఉంది ఇక్కడ వనమనే గృహము అంటే ఓ అడవి చూసుకునే అడవిలో పెద్ద బిల్డింగ్ ఒకటి ఉంటున్నాడని అర్థం కాదు వనమే గృహము అని అక్కడ మామూలుగా లోక దృష్టితో ఆలోచించి హోమ్ అనే అర్థం చెప్పేయకూడదు ఇల్లునే వారు అడవినే హోమ్గా భావించుకుని అక్కడ ఉండిపోతున్నారు అక్కడ ఏదో చిన్న కుటీరాగా వేసుకుని అక్కడ ఉండిపోయినారు అని అర్థం కాబట్టి అక్కడ గృహశబ్దానికి ఈటకలు సిమెంట్తో కట్టిన ఇల్లు అని అర్థం చెప్పకూడదు ముఖ్యార్థం చెప్పకూడదు అక్కడ లక్షణార్థం చెప్పాలి తలదాచుకునే చోటు అని అర్థం చెప్పి వాళ్ళు ఎక్కడో అలాంటి చోటు ఒకటి చూసుకుని అక్కడ దళదాచుకుంటున్నారు అని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి సందర్భాన్ని బట్టి పోవాల్సి ఉంటుంది ఇక్కడ అలాగంటే సమస్య లేదు ఆకాశ శబ్దము ముఖ్య అర్థము స్పష్టంగా భూతాకాశమే తెలుస్తూ ఉన్నది కనుక మేము భూతాకాశమునే స్వీకరిస్తున్నాము నామ రూప నిర్వహణ అవకాశదాన ద్వారేణ తస్మిన్ యోజం శక్యవాత్ పైగా నామరూపములను నిలబెట్టేది అంటే చక్కగా భూతాకాశానికి ఆ వర్ణన సరిపడుతోంది ఎందుకంటే నామరూపములను నిలబెట్టేది భూతాకాశమే ఎలాగా అవకాశమునిచ్చు తద్వారా అవకా అవకాశప్రదాతులు ఆకాశం ఇప్పుడు హిమాలయములు అని ఓ నామో రూపమో గలదు దానికి అవకాశం ఎవరిచ్చారు ఆకాశమే ఇచ్చింది భూమండలము ఓ నామము రూపము అవకాశం ఎవళ్ళు ఇచ్చారు ఆకాశమే ఇచ్చింది ఆ సకల ప్రాణులకు సకల పంచభూతముల మిగిలిన నాలుగు భూతములకు వాయువు సంచరిస్తోంది అంటే అవకాశం ఇచ్చింది ఎవరు ఆకాశమే కనుక సకల ప్రాణికోటికి సకల చరాచర జగత్తునకు అవకాశమునిచ్చేది ఆకాశమే కనుక ఆ విధంగా నామరూపములను నిలబెట్టేది అనే వర్ణన భూతాకాశానికి చక్కగా సరిపడుతుంది ఇక స్రష్టృత్వాదే స్పష్ట బ్రహ్మలింగ అశ్రవణాత్ ఇంతకుముందు ఒక అధికరణం అయింది ఆకాశస్థల్లింగా అని ఆ అధికరణంలో ఆకాశశబ్దానికి బ్రహ్మ అని మనం నిర్ధారణ చేశాం ఎందుకంటే ఆకాశాదేవ సర్వాణి భూతాన్ని సముత్పద్యే అనుందకల ప్రాణులు ఆకాశం నుండియే పుట్టుచున్నవి అనేప్పటికీ ఇది భూతాకాశం కాదు సకల ప్రాణులను సృష్టించేది భూతాకాశం కాదు అది పరబ్రహ్మయే దాన్ని ఏమంటారంటే స్పష్ట బ్రహ్మలింగము అని అంటారు అంటే ఖచ్చితంగా ఇది పరబ్రహ్మయే అని మనం చెప్పచ్చు ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే ఆ లింగము ఆ హేతువుని బట్టి ఇది పరబ్రహ్మయే అని చెప్పచ్చు ఆకాశము నుండి ఏ సకల ప్రాణులు పుట్టుతున్నవి ఆకాశము నుండే నిలిచి ఉన్నవి ఆకాశంలోనే విలీన ముగుతున్నది అని ఎప్పుడైతే అన్నారో ఓహో ఇది పరబ్రహ్మయే పరబ్రహ్మకే ఆకాశం అనే పేరు పెట్టి మాట్లాడుతున్నారు అని తెలిసిపోతుంది వెంటనే తెలిసిపోతుంది దాన్ని స్పష్ట బ్రహ్మలింగము అంటే బ్రహ్మ చెప్పే లింగము సూచించే హేతు స్పష్టముగా ఉన్నది అలా ఉన్న చోట ఆకాశ శబ్దానికి అర్థం చెప్పారు మేము ఒప్పుకున్నాము ఇక్కడ అలాంటిదేమీ లేదు ఇక్కడ ఈ అసకల ప్రాణులను ఆకాశమే సృష్టిస్తోంది అనే మాట లేదు ఊరికే నామరూపములను నిర్వహిస్తోంది అని అంత మాత్రమే గలదు సృష్టించడం అనే మాట ఇక్కడ లేదు కనుక ఈ ఆకాశ శబ్దాన్ని ముఖ్యార్థమైనటువంటి భూతాకాశాన్ని విడిచిపెట్టేసి అన్యార్థమును గ్రహించవలసినటువంటి ఆవశ్యకత లేదు ఓకే ఆ అధికరణానికి అధికరణానికి తేడాది అధికరణల్లో స్పష్ట బ్రహ్మలింగం ఉండబట్టి ఆకాశ దాన్ని బ్రహ్మపరంగా మనం వ్యాఖ్యానం చేసుకున్నాము ఇక్కడ అలాంటి బ్రహ్మలింగమేం లేదు కనుక ముఖ్యాకాశము ముఖ్యార్థమే స్వీకరించి భూతాకాశమనే మీరు అర్థం చెప్పాల్సి ఉంటుంది సృష్త్వాది స్పష్టమైన బ్రహ్మలింగము ఇక్కడ వినబడుటలేదు అశ్రవణ ఓకే ఇది ఇది పూర్వపక్షం ం ప్రాప్తే ఇదముచ్యతే ఈ విధంగా పూరోపక్షము ప్రాప్తము కాగా ఈ మాట దీనికి సిద్ధాంతం ఇలా చెప్తున్నారు ఏమని పరమేవ్రహ్మా ఇహ ఆకాశశబ్దం భవితుమర్హతి ఆకాశము అనే శబ్దము గలది ఆకాశశబ్దం నపుషకలింగం బహువీ సమాసం ఆకాశ ఇది శబ్ద ఆకాశ శబ్దం దేనిని మీరు ఆకాశము అని నిర్దేశిస్తూ అది పరబ్రహ్మయే అగుచున్నది పరబ్రహ్మయే తప్ప భూతాకాశము కాదు అది సిద్ధాంతం కస్మాత్ ఎందువలన అర్థాంతరత్వాది వ్యపదేశాత్ అది సూత్రగతమైన పదము హేతువు ఈ కారణము వలన వ్యపదేశము అంటే చెప్పుట అర్థాంతరత్వము మొదలైన వాటిని చెప్పుట వలన ఆకాశం అనేది ఇక్కడ బ్రహ్మయ్య తప్ప భూతాకాశము కాదు అది సూత్రానికి అర్థం దాన్ని వివరిస్తారు ఇప్పుడు సంగ్రహవాక్యం హేతు అని చెప్పి ఇప్పుడు దానికి వివరణ వస్తోంది తేయదంతరా తద్బ్రహ్మా తిహ నామ్యాం అర్థాంతరూతం ఆకాశం వ్యపదిశతి అది ఇక్కడ నామరూపయోర్నిర్వహిత అని చెప్పి ఊరుకుంటే ఆకాశో వై నామ నామూపయోర్నిర్వహిత అని ఊరుకున్నా అని శృతి ఊరుకుందనుకోండి అప్పుడు భూతాకాశం అనే మనం అనుకోవచ్చు తేయదంతరా అన్నా కూడా భూతాకాశం అనుకోవచ్చు ఏవైతే ఏ నామరూపంలో అయితే ఆ భూ మధ్యలో ఉన్నవో ఆకాశం లోపల ఉన్నవో అంతవరకు ఇది భూతాకాశమే అనుకోవచ్చు కానీ అక్కడతో ఆకుండగా శృతి మరికొన్ని విషయాలను చెప్తోంది అర్థ అంతర వ్యపదేశ అర్థ విషయం అంతరా అంటే మరికొన్ని చెప్ప చెప్తాను మరికొన్ని విషయాలను చెప్తాం ఏమిటా మరికొన్ని విషయాలు తెలుసిన తేయదంతరా తేయదంతరా కూడా మరికొన్ని విషయాల్లోనే వేశారు వివరిస్తారాయన నేను తేయదంతరా దాని లోపల ఉన్నట్టుగా అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తున్నాను పోష అవసరమైతే దాన్ని కొంత మాడిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఊరికే నామరూపయోగ నిర్వహిత అని మాత్రం చెప్పి ఊరుకుంటే ఇది భూతాకాశము అని మనం నిర్ధారణ చేసి ఉండేవాళ్ళము అక్కడతో ఆగలేదు శృతు ఇంకొంచెం ముందుకు వెళ్ళి తేయదంతరా తద్బ్రహ్మ తదమృతం స ఆత్మ అని ఇన్ని మాటలు చెప్పింది ఈ ఇన్ని మాటలు చెప్పాక ఇంకిప్పుడు అది భూతాకాశము కాలేదు అని అక్కడ వివరణ ఈ అర్థాంతరము అర్థాంతరం ఏమిటి తేయదంతరా తద్బ్రహ్మ యద్బ్రహ్మ అదే తేజంతరా తద్బ్రహ్మ తదమృతం స ఆత్మ ఇవి అర్థాంతరం ఈ అర్థాంతరములు ఉన్నాయే ఇతరములైన మాటలు ఇవి భూతాకాశానికి అన్వయించము కేవలము పరబ్రహ్మకు మాత్రమే అన్వయిస్తాయి అని చెప్తున్నారు నచ్చ బ్రహ్మణ అన్యత్ నామూపాభ్యార్థాంతరం సంభవతి దీన్ని మాడిఫై చేయాల్సి ఉంటుంది అర్థాంతరం జపదేశాత్ అన్నది మాడిఫై చేయాల్సి ఉంటుంది అర్థాంతరత్వం జపదేశాత్ నేను పాఠం చూసుకుని వచ్చి ఉంటే ఇంత సర్ప్రైజ్ ఉండేది కాదు ఉంటే కాగితం హోటడ్ పెట్టుకుని వచ్చి చెప్తున్నాను మీకు ఓకే లెట్ ఆస్ మాడిఫై మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చూడండి హేతు మొత్తం మీద విషయం అదే కానీ హేతు చెప్పే ప్రతిపాదన చేయని కొద్దిగా మారుతుంది ఎలాగూ చూడండి ఆకాశోవైనామ ఈ ఆకాశం అనేది నామరూపములను నిర్వహించేది అని చెప్పి అది బ్రహ్మ అని చెప్తున్నారు తే యదంతరా తద్ బ్రహ్మ తే అంటే నామరూపే ఆ నామరూపములు దేని లోపల ఉన్నాయో అది బ్రహ్మ అని చెప్తున్నారు ఏమండి ఇప్పుడు ఆ నామరూపములు దేని ఎన్నున్నాయో అది బ్రహ్మ అన్నప్పుడు ఆ బ్రహ్మ నామరూపములు అవుతుందా నామరూపముల కంటే విలక్షణమైనది అవుతుందా నామరూపముల కంటే విలక్షణమైనది అవుతుంది అంతే కదండి ఎందుకంటే నామరూపములే అయితే ఆ నామరూపములు దేని ఎందున్నాయో అది బ్రహ్మ అనే ఉండదు ఆ నామరూపములో కలిసిపోయిందైతే ఇంకా దేని ఎందున్నాయో అనే ఉంటుంది అలా ఉండదు ఆ నామరూపములు దేని ఎందున్నాయో అది బ్రహ్మ చెప్పడం చేత ఆ బ్రహ్మ అర్థాంతరం అవుతుంది అర్థాంతరము అంటే ఆ పదం నీకు అర్థమవుతుందండి అన్యోగ్రామ గ్రామాంతరం మరో గ్రామము ఇంకో గ్రామము పేరేమి గ్రామాంతరము అలాగే అన్య అర్థ అర్థాంతరం మరి ఒక ఇప్పుడు నామరూపములు ఒక అర్థము ఆ నామరూపములు దేని అది అంటే అది మరో అర్థమవుతుందా లేకపోతే ఇదే అర్థమవుతుందా ఇంకో అర్థం కాబట్టి నామరూపముల కంటే విలక్షణమైన మరో అర్థాన్ని శృతి చెప్తోంది ఇక్కడ అది ఆకాశం నామరూపములను నిర్వహిస్తోంది తాను స్వయముగా నామరూపముల కంటే అర్థమై ఉన్నది అది ఆకాశం ఆకాశం గురించి చెప్తున్నారు ఇక్కడ వేదాంతుల యొక్క ప్రతిజ్ఞ ఏమిటంటే నామరూపముల కంటే అన్యమైన అర్థము మరొక్కటియే ఉన్నది అదియే బ్రహ్మ అంటే బ్రహ్మయే నామరూపముల కంటే విలక్షణమైన ఇంకో అర్థం మిగిలిన సర్వము నామరూపములే స్వర్గలోకము నామరూపములే వైకుంఠలోకము నామరూపములే కైలాసము నామరూపములే సర్వము అమెరికా కూడా నామరూపములే సర్వము నామరూపములే నామరూపముల కంటే విలక్షణమైనవి ఒక్కటే ఉంది అది ఏమిటది బ్రహ్మ ఇది ఎలాగంటే ఆభరణాలు ఎక్కడున్నా నామరూపాలే దుబాయ్లో ఉన్నా నామరూపాలే అమెరికాలో ఉన్నా నామరూపాలే ఈ ఆభరణాలు ఉన్నాయని చూసారా ఎప్పుడు నేను ఆభరణాల గురించి దృష్టాంతం చెప్తూ ఉంటే అన్యథా భావించకూడదు ఎందుకంటే సమాజంలో ఉన్న స్థితిని వేదాంతాల్లో చెప్పదలుచుకున్న తత్వాన్ని రెండింటినీ ఒకేసారి కవర్ చేసే ఇన్వెస్టిగేషన్ ఏదైనా ఉంటే అది ఆభరణాలే ఈ ఆభరణాలు అనేవి ఎలా ఉంటాయో తెలుసునండి ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారనుకోండి మీరు వెళ్ళి చందనాభ్రదర్స్తో అక్కడికి వెళ్ళి ఆభరణాలు కొనుక్కు తెచ్చుకుంటారు మీరు అనుకోకుండా ఢిల్లీ వెళ్ళారనుకోండి సపోజ్ ఢిల్లీలో ఆభరణాలు ఏమున్నాయో చూడు అని మళ్ళీ అక్కడ చూసి ఏదో చెన్నో చెతకో మళ్ళీ కొనుక్కు తెచ్చుకుంటారు ఇంకేమిటాయి ఇవే అక్కడ ఉంటాయి కదా అక్కడున్నవే ఎక్కడుంటాయి ఎక్కడున్నవే అక్కడ ఉంటాయి అయినా ఢిల్లీ కొత్త ప్లేస్ కాబట్టి ఏదైనా ఒక ఆభరణం మనం కొనుక్కు తెచ్చుకోవాల్సింది సపోజ్ డుబాయ్ వెళ్ళారనుకోండి డుబాయ్లో ఉన్నవన్నీ మన పంజాబుట్టు దగ్గర ఉన్నాయి కదా ఎక్కడ ఒక డుబాయ్కి వెళ్ళానుకుంటారు మీరు డుబాయ్లో ఉన్నవన్నీ పంజాబట్లో ఉన్నాయి మళ్ళీ ఏం కొంటారు కాదు డుబాయ్ వెళ్ళాం కాబట్టి మళ్ళీ ఆభరణాలను కొంటారు సపోజ్ జర్మనీ వెళ్ళారనుకోండి అక్కడేవో ఆభరణాలు కొంటారు ఎక్కడికి వెళ్ళినా ఈ ఆభరణాలు కొనమనే ఈ కార్యక్రమం కూడా అలా సాగిపోతూ ఉంటుంది ప్రపంచమంతా ఉన్నాయి ఆభరణాలు అన్నీ నామరూపములే అయితే నామ ఆభరణములనే నామరూపములను నిలబెట్టేది ఆభరణములన్నింటినీ తన తన లోపలే కలిగి ఉన్నది అది అన్నారు అనుకోండి ఒక ఆభరణం అవుతుందా అర్థాంతరం అర్థమైందండి ఇప్పుడు అలాగే నామరూపములను నిలబెట్టేది ఆ నామరూపములను తన ఎందుకు కలిగి ఉన్నది అది అంటే అది అర్థాంతరం అవుతుంది ఆ అసరిపోనే అర్థాంతరమే ఆ అర్థాంతరం పోనే ఆకాశం అవ్వచ్చు కదా నెవర్ కంటే విలక్షణమైనది బ్రహ్మ తప్ప మరొకటి ఎన్నటికీ కాదు ఆభరణములన్నిటికంటే విలక్షణమైనది వడ్డానం అవ్వచ్చు కదా నో నో అవదు పోని నూపురములు కావచ్చు కదా అవదు పోని మనుషులు పెట్టుకునేది కాదా కౌస్తుభ మాణిక్యం అవ్వచ్చు కదా అవదు శ్రీ మహావిష్ణువు ధరించే మకర కుండలాలు కావచ్చు కదా అవదు ఇట్ కెన్ నెవర్ బీ వన్ మోర్ ఆర్గ్యుమెంట్ ఇట్ క్యాన్ ఓన్లీ బీ బంగారము అలాగే ఇక్కడ కూడా నామరూపములను నిర్వహించేది అది సకల జగత్తునకు అధిష్టానమైన పరబ్రహ్మ అవుతుంది తప్ప మరేది కాదు ఏమండి